నూట పది శివ కళలనుచు బల్కిరి కొందరు కాంతయనుచు మృక్కి కొంత వెదకి కానలేక విసిగిరికొందరు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీర యంత్రాంగములో ఇరవై భాగములను ఒక్క జీవుని కొరకు నడిపిస్తూ పరమాత్మకు బంటుగా నిలిచిన ఓ ఆత్మ వినుము పరమాత్మ ఇది అని నిర్ణయించలేక ఎందరో ఎన్ని విధములుగనో చెప్పుకున్నారు ఆ విధముగా చెప్పుకోవడములో పరమ కళ అని కొందరు జ్ఞానులు చెప్పగా మరికొందరు ముక్తికాంత అని మొక్కినారు ఇంకా కొంతమంది దేవునిమీద ఎన్నో పరిశోధనలు చేసి చివరికి ఏమీ నిర్ణయము కాక విసిగిపోయారు పరమాత్మ బ్రతికియున్న శరీరధారులకు తెలియడు అను సూత్రము తెలియక ఎందరు ఏ విధముగా చెప్పుకొనినా అన్వేషించినా చివరకు చెప్పుకొన్నవారి మాటలు అన్వేషించినవారి అన్వేషణ వృథా అగుచున్నది